మీకు తెలుగు వేసండి వాక్యాన్ని అనేకలు ప్రకటించాలేసుకోవా మీరు మాకు సాయం చేయండి పొద్దున కొందరు నచ్చేస్తా ఉందండి నీ యొక్క ఆత్మ వేయండి నీ యొక్క మర్మల్ బయలుపరచడం వేసుకోవా నీ వాక్యం చెప్పేసిపోవడానికి వీలేదు మూ మాట కూడా శాసనకి వెళ్ళేది వేసుకోవాదీ శాసించండి కొత్త కొద్ది దాన్ని మాట్లాడి నీ కారణం నుంచి ఇంతమంది నశించుకోత్రు మన మీద స్వార్త ప్రకటించాలా నీకు రక్షణ కేంద్ర మేము రక్షించుకొని ఈశ్వరు రక్షణ తీసుకురావాలేసుకోవా నువ్వు మీరు సైందేసి ఉచిన పథకం నుంచి ఆశించి ఈశ్వరంగా కూర్చుకోవాలి ఈశ్వరు ఆమెన్యా ఊహించలే నీకు నా వందనం ఊహించలే ఏ శయ్యా నీకు నా వందన వర్ణించగలనా నీ కార్యము వివరించగాలా నీ మేలులం వర్ణించ గలనా నీ కార్యములు వివరించగాలా నీ మేలులం లేని మేలులతో నీపినాయే సయ్యా వందనం మేలులూ నా హృదయం తృప్తిపరచి నా రక్షణ పాత్ర నేచే నిరసినీతులు ీులూ నా హృదయం తృప్తిపరచి నాక్షణ పాత్ర నీచి నిన్ను స్తయూ ఇస్త్ర ఏలు దేవుడా నా రక్షు నీ నా నమోనీ దేవుడా క్షకా స్తూనూని నా మూలుహించలేని మేలులతు నింపిస్తకు నా నా వంద నీవచి మాచినావు నా జీవితాలికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితాలికి విలువనిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధినాకు తోడునిచ్చినావు నీ కృపకు నన్ను ఆహలించినావు నీ సన్నిధినాకు తోడునిచ్చినావు ఊహించలే నీ మేలుల తు నింపిన నాయస నీకున వందనం వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్నీ వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్నీ ఊహించలేని మేలులతో నింపిన నీకు నా వందనం పర్శుధరా బాబు దేవ మీకు వదనాలేసయ్య కృపామయడ మహోన్నతుడ మీకే వదనాలు గొప్ప దేవ ఈ ఉదయ కాలం నుంచి దర్మాలిక చి పండుగను మీకెంతో వదనాలు లే ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావం మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే సిద్ధపడుతుండగా మీ యొక్క పరుషార్థం నడివింపు దయించండి వాక్యాలని సత్యాన్ని గ్రహించలేకన్నా మా యొక్క ఆత్మీయ నేతలు మమ్మల్ని స్వస్థపరచండి అర్ధత్వంగా పురుషుని బలపరచండి గొప్ప సాక్షన్లు పెట్టుకొని ప్రతి చోట నేను దీని విషయంలో చింతించకుండా ఉపయోగపడకుండా ప్రతి మీరు మా పక్షంగా ఉన్నారు మాలో ఉన్నారన్న ధైర్యంతో మేము ముందు పోలవం నడిపించమని ఏస్తున్నా ప్రార్థిస్తున్నాం మొదటి కొరితలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరవ వచనంలో ఒక వాక్యం నేను చూపించేసి మొదటి కొరితలు రాసిన పత్రిక అధ్యాయం ఆరవ వచనం ఇక్కడ మనము పౌలు ఆ సేవకుల మధ్యలో వ్యత్యాసాలు వచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకోవాలన్న విషయాన్ని జ్ఞాపకం చేసేయండి వస్తా ఉంటే వ్యత్యాసాలు ఎందుకంటే దుష్టశక్తులు విడదీనికి ప్రయత్నిస్తూ ఆ రీతిగా చేసినప్పుడు ఆ వారి రాజ్యాన్ని బలపడతా ఉంటది దేవుని రాజ్యాన్ని కులవటని వాడు చూస్తున్నాడు మనమేమో వాడి రాజ్యాన్ని కులవట చూస్తున్నాం ఇది ఆపోజిట్ నడుస్తా అన్నట్టు అయితే అపోలోకి పౌలుకి సంబంధించిన విషయాలు వాళ్ళ శిష్యుల మధ్యలో వ్యత్యాసాలు అప్పుడు ఒక నేను పౌలు తరపున వాడిని నేను అపోలో తరఫున వాడిని కొట్టాడు తెలుసు కొంచెం ముందుకు పోతే పంతొమ్మిదవ అధ్యాయనికి వచ్చేప్పటికీ అపోలో పౌలు దగ్గర బాప్సం పొందినట్లు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది కానీ కాదు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ వ్యత్యాసలో ఏం జరుగుతుందంటే దేవుణ్ణి పక్క పాయింట్ ఎప్పుడైనా వస్తూ ఉంటాయి వ్యత్యాసాలు ఆ బ్రదర్ బ్రదర్ ఆ సిస్టర్ సిస్టర్ వ్యత్యాసాలు వస్తూ ఉంటాయి కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం అంతా సేవ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని పరిచర్యలో మనము ఒక సాధనము లేక ఒక పనిముత్తులాగానే మనల్ని మనం గుర్తించుకోవాలి అంతేకాన్ని మనం వ్యక్తిగత గుర్తింపు కోరుకు ప్రయాసపడితేనే వ్యత్యాసాలు కాబట్టి నా తరఫున వాడు పౌలవాడేవాడు అపోలవాడవడైనా కొట్లాడలు రావడానికి వీల్లేదన్న విషయాన్ని ఆరో వర్షం చెప్తున్నాను నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను ఎవరొకరు నాటక తప్పదు ఎవరొకరు నిలుపోయక తప్పదు ఈ విషయం అర్థం చేసుకోవాలా మనం ఎవరు విత్తనాలు చేస్తూ ఉంటారు నాటడం అంటే విత్తనాలు తెలడం కదా కాబట్టి టడము అనేది మనం అర్థం చేసుకున్నాం దేవుడు మన ప్రభు కూడా ఉపమానాలు చెప్పినప్పుడు ఆ తన గురించి డైరెక్ట్ ఉపమాలు చెప్తుంటాడు ఒక ఇంటి యజమానుడు గురించి చెప్పినప్పుడు తన పొలంలో వితనాలు నాటిండు నాటినప్పుడు ఏమైనా మనకు తెలుసు గోధుమలు కూడా బయటకు వచ్చింది పక్కన చెప్తా ఉంటాడు అన్ని ఉపమానాలు తీసినప్పుడు పొలానికి సంబంధించిన ఉపమానాలు చెప్పినప్పుడు వితనాలు కొన్ని విత్తనాలు మంచినీళ్ళ పడ్డాయి కొన్ని విత్తనాలు రాయి మీద పడ్డాయి కొన్ని విత్తనాలు ముళ్ళు తుప్పల పడ్డాయి ఒకటేమో రాతి మన రోడ్డు మీద పడ్డాయి అట్లా చూపిస్తా ఉంటాడు కాబట్టి ప్రతిదీ విత్తనం నాటడం అన్న విషయం గురించి మాట్లాడుతుంది ఇక్కడ బుద్ధి కలిగజేసేవాడు దేవుడే నాటే బాధ్యత అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేసినాడు అయితే చాలా మంది ఏమంటాడు నాటడము అంటే కేవలం దేవుని వాక్యమే అంటారు కానీ మనకు తెలుసు ఏదైనా కానీ సేవ జీవితంలో నాటడమే ఉదాహరణకి మనము ఆది కాండంలో చూస్తూ ఉంటాము ఆది కాండము ఆది కాండము రెండవ అధ్యాయం అనిపిస్తాం రెండవ అధ్యాయంలో ఉంది వాక్యం ఎనిమిదవ ఆది కాండము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం అయితే ఇది మనం ఆశ్చర్యం ఉండాలి దాన్ని ఏంటంటే ఇంగ్లీష్లో ఒక రీతికి ఉంటుంది ఎప్పటికైనా తెలుగులో ఇంకో రీతికి ఉంటుంది అనేది మనం అర్థం చేస్తాం ఎనిమిదో వర్షంలో వచ్చేటప్పటికీ దేవుడని ఎహోవా తూర్పున కాబట్టి తూర్పు దిక్కున ఉంది తోట ఏదెనులో ఒక తోట అంటే ఏదో అనేది వేరే తోట వేరే అనేది మనకు అర్థం తీసుకోవాలా మనం ఏదను తోట అని చెప్తా ఉంటాం వాక్యంలో కానీ ఇక అర్థ లేదు దేవుడన యహోవ తూర్పున ఏదనులో ఒక తోట అంటే ఏదెనులో ఇంకెన్ని తోటలోనే ఏమని తెలుసు నిధి మటుకు ఒక తోట అన్నాడు అయితే ఆ తోట వేసిండట అంటే వేయడం తోటని ఎట్లా వేస్తారు చెప్పండి ఎవరన్నా విత్తనాలు నాడుతనే కదా తోట వచ్చేది కాబట్టి మన ప్రభు మన తండ్రి ఆ మనుషులను సృష్టించక ముందే నిర్మించక అనే ప్రాంతంలో ఒక తోట వేసిండట వేసినాక తాను నిర్మించిన నిర్మించడనుంది అక్కడ తన తేటగా మళ్ళా సారి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను కాబట్టి నరుడు సృష్టించబడలేదు నిర్మించబడ్డనుంది వాక్యం కాబట్టి మనం వాక్యంలో కరెక్షన్స్ చేసుకోవాలా వాక్యం చెప్తాడు కూడా మనం ఎప్పుడైనా జాగ్రత్తగా వీటిని కరెక్షన్స్ చేసుకోవాలా దేవుడు మనిషిని సృష్టించాలి నిర్మించడం ఇక్కడ ఉంది లేదు అయితే అక్కడ చూస్తున్నది ఏంటంటే తూర్పున ఏదెనులో అని ఉంది తూర్పు అనే తూర్పు ప్రాంతంన ఏదెనులో ఏదైనా ఒక ప్రాంతము అందులో ఒక తోట వేసిండు అంటే ఎన్ని తోటలోనే మనకు తెలియదు అది ఎంత పెద్ద స్థలం కూడా తెలియదు మనకి ఎక్కడైనా దానికి సంబంధించినవి జేమ్స్ రాంగ్ నంబర్ వస్తే కానీ గీజలు జరగదు ఆ ఏదెనులో ఒక తోట వేసిండు అంటే తోట వేయడం అంటే ఏం చెప్పండి విత్తనాలు తెలవడమే కదా రకరకాల విత్తనాలు తెలవడమే కదా అయితే ఆ తోట వేసి తాను నిర్మించిన నరుని దాంట్లో ఉంచండి అట్ట ఎందుకు ఉంచిన మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన ఒక ఆ లాగా సాదృశ్యంగా మనకు చూపిస్తున్నాడు దేవుడు తనని గురించి తాను తను ఒక రైతులాగా కనిపిస్తున్నాడు లేక విత్తనాలు చల్లవాళ్ళగా కనిపిస్తున్నాడు విత్తనాలు చల్లి రకరకాల విత్తనాలు తోట తయారు చేసేయండి అంటే ఆయన ఆ విత్తనం నాటినప్పుడు ఆ దోట తయారైంది దాని తర్వాత నరుని నిర్మించి దాంట్లో పెట్టిండి అతన్ని కదా మనకి ఎందుకు పెట్టిండు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆ అటువంటి తోట విత్తనాలు చల్లుతున్నాయి కానీ కాదు అనేది జ్ఞాపకం చేయడం కొరకు నరుణ్ అక్కడ పెట్టిండు ఇప్పుడు నీ బాధ్యత ఏంటంటే మళ్ళీ నువ్వు నరుండే కదా రక్షణ పొందిన ఆదాము ఇంకా పాపం చేయలే అప్పటికి ఎందుకు ఆ తోటని వేసి ఆదాంకి ఇచ్చిండంటే నీవు ఇటువంటి తోటలని అనేకమైన అనేకమైన వాటిని తయారు చేయాలా అంటే ఎన్నో వితనాలు నాటాలా నువ్వు ఎన్నో రకరకాల వితనాలు నాటాలా కొత్త వాక్యమే చెప్పిపోతా అంటే సరిపో పౌలు ఆ విషయాలు దళిత రాష్ట్ర అనేక ప్రాంతాల్లో తీస్తాం మనం వాటికి సంబంధించి నేను ఇప్పుడు టైం చూపించలేను కంటే నాకు ఇంకా టైం ఉంది క్లాస్ కాబట్టి విత్తనాలు చల్లడం అనేది బాగా నేర్చుకోవాలి ఏంటంటే ఒక్క తోటని దేవుడు తయారు చేసి నరుణలో పెట్టిండు అట్లా ఎందుకు పెట్టిండంటే ఆ చెట్లను అన్నింటినీ గ్రహించి నువ్వు ఈ తోటలను విస్తరింపజేయాలని నువ్వు చల్లు వితనాలు రకరకాల విత్తనాలని కాబట్టి ఈ సత్యం గ్రహించిన నువ్వు ఏం తోట సృష్టి తయారు చేసుకుంటున్నా తీసుకోవాలి మన ప్రభు ఏది అయితే విత్తనాలు మనం కూడా ఈ లోకంలో వితనాలు నాటాలా రకరకాల వితనాలు నాటాల ఒకటే కాదు వాక్య పరిచర్య అయింది ఆదరణ విజ్ఞాపన పరిచర్య వీధులను కనికరించే పరిచర్య రకరకాల పరిచయలు ఉన్నాయి స్వస్థతలు అద్భుతాలు చేసే పరిచర్య ప్రవచన పరిచర్య బోధించే పరిచయ బుద్ధి చెప్పే పరిచర్య రకరకాల పరిచర్యలు అవి మనం చెయ్యకుండా కేవలము ఒకటే విత్తనం నాటుకుంటాం ఇంతకాలం అందుకు ఈ తోట సమృద్ధిగా లేదు మన హృదయం దేవుని తోట క్రైస్తవ సంఘమే దేవుని తోట అందే అలా ఉద్యాన వనంలాగుంది అది అది ఆ తోటని నువ్వు సేజపరచుకోవాల అంటే అది పుష్పించలే ఫలించలేకుంటుంటే దానికి నువ్వు ఫలాన్ని పుట్టింపజేయాలంటే నువ్వు దాన్ని కరిచేయాలి కలుపు ముక్కలు తీయాలి దానికి మంచి ఆహారం పెట్టాలా వెలుగుని చూపించాలా నీళ్లు పెట్టాలా ఎంతో ప్రయాసం అది ఇది ఎక్కడ చేస్తున్నారు అందరు ఏదైనాలో ఒక తోటని పెట్టిండు ఆ తోటని నరుణ్ పెట్టి బయటికి నుంచి తరిమేసిండు ఆ తోట నుంచి తరిమేసిండు ఎందుకంటే ఆ ఉంది ఆల్రెడీ నా మరణ వృక్షం తిన్నాడు దాని పండు తిరిగిపోయి మళ్ళీ జీవవృక్షం తింటాడమని బయట పంపించేడు ఏదైనా నుంచి పంపలే తోట నుంచి పడేసి బయటికి అక్కడ ఏదైనా స్థలం ఎక్కడుందో మనకి ఇంతకు తెలియదు ఆత్మీయంగా వెతుక్కుంటే దొరుకుతుంది కానీ ఒక క్లో తర్వాత ఎప్పుడైనా చూస్తాం ఓపికతోని మన కూడా మనం ఇట్లనే విత్తనాలు నాటుకుంటూ వెళ్ళాలా రకరకాలప్పుడు దేవుడు మహం ఆయన కోళ్ళు నడుచుకున్నాం మనం ఆయన నాట తోటలు వేస్తున్నాం అటువంటి తోట జీవితం ప్రార్థిస్తాం మీ కృపల్లో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఈ రక్షణ ప్రణాళికలు మేము చివరి వరకు సహించేలాగా సహాయపడండి గొప్ప దేవ మీకే సంస్థ ఘనత మహిమా ప్రభావంలో చెల్లించుకుంటున్నాం నేను ఓ ప్రభు ఈ యొక్క ప్రార్థనలో పాల్పొన్న తండ్రి మీరు ఏ రీతి అయితే తోటలో ఆ యొక్క తోటను వేసిండ్రో మేము కూడా అదే రీతి లోకంలో తోటను వేయాలా అనేకలని నరుల నన్నులకు తీసుకొని రావాలా ప్రభు అటువంటి సేవలు మమ్మల్ని అందరినీ నడిపించి మహిమునదని ఏ సు కృష్ణ ప్రార్థిస్తాం తండ్రి హలలి ఆమెన్ సరే ఒక్కొక్క ప్రార్థన చేద్దాం జాన్ హలో ప్రార్థన చేయండి మమ్మల్ని నిర్మించేసుకోవాళ్ళు ప్రకటించాలా మీరు మాకు సాయం తెచ్చండి ఇక చెప్పిన ప్రతి ఒక్క వాక్యంశం జీవితాలు నెరవేరాలా ఇసుకోవా అనేది ప్రకటించాలా ఎవరైతే బంధకల్లు వేసుకో ఎవరైతే నీ వాక్యం తెలియక ఉన్నారో నశించిపోతున్నారో వాళ్ళకి నీ స్వార్థం ప్రకటించాలా ఇసుకోవా అనేక మీరు సిద్ధపరచాలా మీరు సాయం నేర్చండి గొప్పదని కొందా చేస్తుందండి వీళ్ళు మీరు తెచ్చండి తెగులు వల్ల వేసుకోవా ఇక ప్రజలు మీరు రక్షించుకోండి వేసుకో ఇక మీరు ఆపు వేసేసుకోవా ఎవరి తరం కాదేవా ఇది దయచేసి గొప్పది కొందా చేస్తుందండి సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ మహా సర్వోన్నతుల మహాపరిషుద్ధుల మహోన్నతులకు దేవా నీకు వందాలిసయ్య ఈ ఘర్షణ కాలవంత మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మీకు నూతన దినాన్ని మాకు మీకు నూతనమైన కృపలు మాకు అనుగరించండి నూతనమైన అభిషేకం అనుగరించి నడిపించండి ప్రభావ నా దేవ వాక్యంధ్ర మాత్రం మాట్లాడిన ప్రభావ నీకు వందలేసా ఏదైనాలో ప్రవ ఒక తోట ప్రవ నిర్మించి ఒక ప్రవ ఆదాన్ని అక్కడ మీరు పెట్టినారు ప్రభా నిసై నా తల్లి ఏదో ఎన్నో తోటలో ఇంకో ప్రభావ కాబట్టి సాదృశ్యంగా ప్రభావ మీరు చూపిస్తున్నారు ప్రభా కాబట్టి మేము కూడా ప్రభా అనేకమైన విత్తనాలు ప్రభా నా తల్లిని వాక్యమైన విత్తనాలు మేము వేసుకుంటూ పోతున్నాను ప్రభావ అనేక తోటలు నేను నిర్మించాలా ప్రభావ ఆ తోటల మీరు నడిపించాలా ప్రభా అలాంటి సేవా జీవితం నేను చేయాలి ప్రభావ రకరకాల ప్రాంతాల్లో వెళ్ళి ప్రభావ మీ తోటలు నిర్మించాలేసే ప్రభా అనేకు నా